ट मेनेजा एलिपे टाइम मेनेज स्टार्ट लाइम का बट्टी लाइफ बा बामय निर्वहणा सामर्थ्या टाइम मेनेज स्किकिल अभिवृद्धिपरचाल विन रूप में विषयान जो डीटल इन मन को टापिक कवर्च असंत असत मिगले प्रमादी दाखिल विरगे टापिक नेाक चुंट मूड गई पवर पाइं प्रजेश ओपनि अवेलबल నా లెక్చర్స్ ఓపెన్లీ యాక్సెసబుల్ అందుకని మీరిక్కడ క్లుప్తంగా ఉంది అని ఏదైనా అసంతృప్తి మనసులో ఉంటే తీరిగ్గా డౌన్లోడ్ చేసుకుని వినొచ్చు ఇంకెక్కడైనా ఇచ్చిన ఉపన్యాసం ఈ ఉపన్యాసం వినాలని లేదు కదా ఇది ఒక ఫ్రేమ్ మాత్రమే ఒక పెద్దవాళ్ళ శిక్షలో మనం కొంత నేర్చుకుంటాం సమస్తం ఉండదు అలా సో లెటర్ స్టార్ట్ అవర్ సెషన్ ఆన్ టైం మేనేజ్మెంట్ అండి ఈ శాండ్ గ్లాస్ అని మీరు వినుంటారు పాత రోజుల్లో ఈ గడియారాలు ముళ్ళులు ఇవన్నీ లేనప్పుడు డిజిటల్ వాచెస్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళంటే అదేదో ఒక మెషర్ పెట్టుకుని ఆ ఇసుక దారగా ఒకే యూనిఫామ్ స్పీడ్తో పడుతూ ఉంటుంది ఇంత క్వాంటిటీ ఇంత కింద పడటానికి ఇంత టైం పడుతుంది పడిన వెంటనే మళ్లీ తిప్పిట్లా పెట్టు మళ్లీ కింద పడిపోతే మళ్లీట్లా పెట్టు ఓ ఉదాహరణ కదేదో మూడు నిమిషాలు పడుతున్నాను ఐదు నిమిషాలు అనుకోండి సో ఇప్పుడు ఐదు నిమిషాలు అయినట్టు లెక్క కాగిత మీద నోట్ చేసుకోక ఐదు నిమిషాలు అయింది రెండోసారి తిప్పిపెట్టు ఇంకో ఐదు నిమిషాలు అయింది ఇంకోసారి తిప్పిపెట్టు ఇంకో ఐదు నిమిషాలు ఏందని అని వాళ్ళకి తోచిన పద్దతిలో వాళ్ళు లెక్కలు పెట్టుకునేవాళ్ళు ఎందుకు చెప్తున్నాను ఇది టైం రన్నింగ్ అవుట్ మన జీవితంలో ప్రతి పుట్టినరోజు మనం అద్భుతంగా పార్టీ ఇచ్చి మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా ఏమనుకోకపోతే ఆఖరి ముహూర్తానికి ఇంకో సంవత్సరం దగ్గర పడ్డాట్ అవలా అదేమిసారి ఆనందకర సమయంలో ఇట్ట మాట్లాడుతున్నా నేనే వాస్తవం చెప్తున్నా నేను ఎవరి బర్త్డేట్ల కం కాదు ఇప్పుడు అల్టిమేట్ అన్సర్టెన్ డేట్ ఒక ఫిలాసఫర్ నిగట ఇందని అడిగినట్టు వాట్ ఈజ్ లైఫ్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ అని ఆయన వాట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ లైఫ్ అని అడిగారట అడిగితే ఎవరికి తోచిందో వాళ్ళు చెప్పారు ఒక ఆయన అన్నట్టు ది సర్టెనిటీ ఆఫ్ డెత్ అండ్ ది అన్సర్టెనిటీ ఆఫ్ ఇట్స్ టైమింగ్ కాన్స్టిట్యూట్స్ ది బ్యూటీ ఆఫ్ లైఫ్ అని మరణం తధ్యమని ముహూర్తమే తెలియదని ఇదే జీవితంలోని అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయమని చెప్పాట ఎంత అద్భుతమైనటువంటి ఫిలాసఫీ అందులో ఇవిడ ఉందో ఆలోచించడానికి ప్రయత్నం చేయండి సో మన లైఫ్ ఈజ్ కూడా రన్నింగ్ అవుట్ ఈ సెషన్ యొక్క టైం కూడా రన్నింగ్ అవుట్ నాకు ఇవాళ మీరు ఇచ్చిన టైం కూడా రన్నింగ్ అవుట్ అన్లెస్ వీఆర్ రన్నింగ్ అండ్ రన్నింగ్ అండ్ రన్నింగ్ హౌ క్యాన్ వీ ఫేస్ దిస్ రన్నింగ్ అవుట్ ఛాలెంజ్ సో సూర్యోదయంతో ఒక సంఖ్య ఒక ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది ఎన్ఫైఆర్ వేల నాలుగు వందలు ఎప్పుడన్నా విన్నారా ఇదేమిటో ఎప్పుడు సారు మీరు ఎన్ఫై ఆరు వేల నాలుగు వందలు ఏమిటి చాలా ప్రాముఖ్యత ఉంది అది సరైన ఈ ఎన్ఫై ఆరు వేల నాలుగు వందల సంఘం ఉన్నాయి గ్రహాలు నవ్వులు ప్లస్ ఆగ్రహాలు ఆగ్రహం ఉన్నప్పుడు నవ్వు రాదు నవ్వు ఉన్నప్పుడు ఆగ్రహం ఎట్టా వస్తుంది సార్ పర్వాలేదు ఏటంటే ఏం లేదు చాలా సింపుల్ ఇందాక ఇరవై గంటలు గంటకు అరవై నిమిషాలు అన్నానే ఇరవై ఇంకో అరవై హెచ్చ వేస్తే ఎనబై ఆరు ప్రతి సూర్యోదయంతో ఎనబై ఆరు సెకండ్లు మన ఖాతాలో భగవంతుడు జమ చేస్తాడు ఎందుకని ఒరే నిన్న ఎట్లా బతికే ఉన్నా తెలీదు ఈవాళ్ళైనా సరిదిద్దుకుని బతకరానని నన్ను ఎట్లా బతికినో ఇవాళ అట్లనే బతుకుతా నీ ఇష్టం నీ కర్మ నీకు ఇంకో రోజు ఎందుకు ఇచ్చాను నేను మెరుగ్గా బతకటానికా ఉన్న అవకాశాన్ని పాల్ చేసుకోవటానికి ఎప్పుడు సాధ్యం సమీక్ష వల్ల మీకు అర్థమవుతుందా ఆరోగ్యకరమైన ఆలోచనల వల్ల సమీక్ష వల్ల మరికింత ఉన్నతంగా జీవించే అవకాశం కోసం నీకు ఎనబై సెకండ్లు ఇస్తూ మరుక్షణంలో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఎనబై ఆరు వేల డౌన్ డౌన్ డౌన్ డౌన్ అర్ధరాత్రి లెవెన్ ఫిఫ్టీ కి జీరో అయిపోతుంది దాటాక మళ్లీ మన ముప్పై ఒకటి డిసెంబర్ ప్రతి సంవత్సరం పదకొండు యాబై తొమ్మిది ఎక్కడో క్లబ్లో కూర్చుని సైలెంట్ అయిపోయి లెవెన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ కి అని అరుస్తామే అరుస్తేనే అదేదో వచ్చేటట్టు మనం అవ్వకపోతే రానట్టు మనం అరుస్తేనే వస్తుందా మనం ఏమంటే అరుస్తే వస్తుందా అది ఏ నువ్వు నిద్రపోతున్నావు నేను రాను ఆయన ఆయనకు న్యూ ఇయర్ గాని నీకు న్యూ ఇయర్ కాదు అది అందరికీ అది న్యూ ఇయర్ మన పైచ్యం కొద్దీ మన పైత్యం మన పైచ్యం కొద్దీ మనం ఏదో పట్టుకుని పిలుస్తే వస్తుందని రోడ్డు మీద తాగిన బాటిల్స్ విసిరేసుకుంటూ తెలియని వాడికి తెలిసిన వాడికి షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ మీద పడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించవలసిన అవసరం లేదు ఆనందం వేరు వినోదం వేరు నేను బతుకున్నందుకు నువ్వు ఆనందిస్తూ నీవు బతుకున్నందుకు నేను ఆనందిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తే అర్థం ఉంది ముక్కుమందినవాడు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మనసులో మాత్రం కుళ్లు కల్మషం నీకే అర్థం అవుతుందా నేను ఒక సాంప్రదాయాన్ని ప్రశ్నించడం లేదు అందులో నా ఆంతర్యాన్ని ప్రశ్నిస్తున్నానండి ఆఫ్రికాలో ఒక అడవి అడవిలో ఒక చెట్టు ఆ చెట్టు మీద ఒక చిరుతపులి మగత నిద్రపోతూ ఈ కథ ఎందుకు చెప్తున్నామంటే కారణం ఫస్టెస్ట్ రన్నింగ్ యానిమల్ ఈజ్ ఎయోపార్ట్ అంతకు మించి వేగంగా పరిగెత్తే జంతువు లేదు అంటే నిజానికి ఈ ఫాస్టెస్ట్ అన్న పదం వాడటంతోనే హాయిగా సార్ దానికే ఉంది ఏ జంతువు కన్నా అది వేగంగా పరిగెత్తుంది దీన్న చంపగలుగుతుంది హాయిగా కడుపు నింపుకోగలుగుతుంది అనేటువంటి అభిమానం లేదా అనేటువంటి అభిప్రాయం మనకు ఏర్పడుతుంది ఐ విల్ రన్ ఫాస్ట్ దాని ది స్లోయెస్ట్ డేర్ నిదానంగా పరిగెత్తేటువంటి ఏదో ఒక జింక నేను వేగంగా పరిగెత్తడం వల్ల ఆ జింక మీద దాడి చేసి ఆ జింక నేను ఆహారంగా స్వీకరించవచ్చు అని అనుకుంటుంది అదే సమయంలో కొంచెం దూరంలో ఒక జింక కూడా అప్పుడప్పుడే నిద్ర మేల్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఇదేం ఆలోచిస్తుంది తెలుసునా ఐ విల్ రన్ ఫాస్టర్ దాన్ ది ఫాస్టెస్ట్ లియో పార్డ్ ఓన్లీ ఐ విల్ బి అలైవ్ అదర్వైజ్ ఐ విల్ బి డెట్ చిరుతలన్నీ వేగంగా పరిగెత్తుతాయి అతి వేగంగా పరిగెత్తే చిరుత కన్నా ఇంకా వేగంగా పరిగెత్తగలిగినప్పుడే నేను బతుకుంటాను రేపు పొద్దున మళ్లీ ఎనభై సెకండ్ భగవంతుడు నా అకౌంట్ డిపాజిట్ చేస్తాడు నే గనక నిదానంగా పరిగెత్తితే లెక్క ఉండదు నాకు క్లోజ్ అయిపోతుంది నా అకౌంట్ అంటే ఏమర్థం చేసుకోవాలంటే మనం ఇక్కడ నీవు చిరుతవైనా లేదు జింకవైనా అనుక్షణము పరిగెత్తుతూ ఉంటేనే సమయం సద్వినియోగమవుతుంది వాట్ యుఆర్ ఇట్ ఇస్ అప్ టు యూ నువ్వు జింకగా పుట్టించాడు భగవంతుడు ఒక జన్మలో ఇంకో జన్మలో చిరుతపులుగా పుట్టించాడు ఈ జన్మలో ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా పుట్టించాడు గత జన్మలో ఇంకేం పుట్టించాడో మనకు తెలియదు రాబోయే జన్మలో ఏం పుట్టిస్తాడో మనకు తెలియదు ఏదైనప్పటికీ కూడా టైమ్ ఈస్ రన్నింగ్ అవుట్ ఐ విల్ రన్ ఫాస్టర్ దాన్ ది స్లోయెస్ట్ డీర్ అని అది ఐ విల్ రన్ ఫాస్టర్ దాన్ ద ఫాస్టెస్ట్ లియో అని ఇది ఏదైనా పరుగు పరుగు పరుగు పరుగు జీవితం అంటే పరుగు పరుగుని నిర్లక్ష్యం చేస్తే జీవితంలో వెరకబడతావు అందుకే లైఫ్ ఈజ్ ఈక్వల్ టు టైం అనేటువంటి ఈక్వేషన్ మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాం టైం మేనేజ్మెంట్ అండ్ గోల్ సెట్టింగ్ అంటే ఏమిటి హవ్ ఈజ్ టైం రిలేటెడ్ టు అవర్ పర్సనాలిటీ అంటే సమయం గురించి నీకున్న అవగాహన వల్ల నీ జీవిత విధానాన్ని నువ్వు తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది ట్వంటీ అవర్స్ అండ్ సో మచ్ టు ఎస్ యూ కూడా ఆలోచించే వ్యక్తికి ఎంతో చేయాల్సిన పనుంటుంది అంతా చేయలేడు బాకీలు పడిపోతూ ఉంటాయి బకాయిలు పేరుకుపోతూ ఉంటాయి చివరికి ఒక అసంతృప్తి వస్తుంది ఈ అసంతృప్తి నుంచి బయటపడటానికి పనిని సక్రమంగా నిర్వర్తించడం అంటే సమయాన్ని సక్రమంగా నిర్వహించటం సమయాన్ని సక్రమంగా నిర్వహిస్తే చేతరైనంత మేరకు పని సమయంగా చేయగలుగుతాడు అందుకని టైం మేనేజ్మెంట్ గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సెట్టింగ్ గోల్స్ అండ్ అచీవింగ్ దెమ్ ఇది ప్రైమరీ ఆబ్జెక్టివ్ అవుతుంది మన నిరీక్షించకుండా గడియారం నిరంతరం కదులుతూనే ఉంటుంది ఎన్ని స్టాప్ టైం క్యాన్ యుస్ట్ ఫార్వర్డ్ టైం నో ఏదో క్యాసెట్ వీడియో డివిడియో నో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టు టైం ను మనం గడియారాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేయగలమా చేయలేము క్యాన్ యూ రీవైండ్ టైం యూ కాంట్ వెనక్కి తిప్పలేము ముందుకు తోయలేము ఆపలేము ఏం చేయగలవు ఆ ప్రతి సెకండ్ నువ్వు వాడుకోగలవు అంతే నీకు ఛాన్స్ ఈ పాయింట్ అర్థమైందా మీకు ఇంకో పాయింట్ చెప్తాను నేను పాస్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అని ఇందాక సమీక్ష సందర్భంలో నేను విషయం చెప్పాను కదా టైమ్ ని మనం మూడింటిగా విభజించాం పాస్ట్ ఈజ్ సో మచ్ ఫ్యూచర్ ఈజ్ సో మచ్ ప్రజెంట్ ఈజ్ ఓన్లీ ది సింగిల్ సెకండ్ ప్రెసెంట్ ఈజ్ నాట్ మచ్ నంబర్ టూ ఫ్యూచర్ క్యాన్ నెవర్ బికమ్ డైరెక్ట్ పాస్ట్ ఇట్ హ్యాస్ టు బికమ్ ప్రజెంట్ సెకండ్ బై సెకండ్ దెన్ స్లిప్ అండ్ బికమ్ పాస్ట్ సెకండ్ బై సెకండ్ ఈ సెకండ్ మళ్లీ తిరిగి రాదు ఈ ప్రజెంట్ మూమెంట్ తిరిగి రాదు అందుకనే దాన్ని అద్భుతంగా ది ప్రెంట్ ఈజ్ ఎ ప్రజెంట్ ఈవెంట్ బై గాడ్ అని చెప్పని చెప్పారు ఈ ప్రెసెంట్ అనే ఏమిటి తెలిసినా ప్రజెంట్ అంతా మనం ఫెస్టివల్స్ వెళ్ళినప్పుడు ప్రజెంట్ చేస్తామే వస్తువులు బహుమానం ఇస్తామే ఈ ప్రెసెంట్ అనేటువంటిది నీకు దేవుడు ఇచ్చిన అద్భుతమైన బహుమతి ప్రజెంట్ ని ఎప్పుడైతే నువ్వు మిస్ చేస్తావో బై డెఫినేషన్ ప్రజెంట్ నే కాదు ఫ్యూచర్ ని కూడా నువ్వు మిస్ చేస్తున్నట్లు లెక్క నీ ఫ్యూచర్ భద్రంగా ఉండాలంటే ముందు భద్రం కొడుక ప్రజెంట్ ని జాగ్రత్తగా కాపాడుకో प्रजेंट काूचर दादा वजेंट संरक्षे भविष्य भद्रंग प्रजेंट वृा चेस्क भविष्य बुड़द पनीर ऐसी टाइम मेनेजेंट अंत एम लेदी चाल सिंपल से प्रिन्पल कोई सूत्र प्राक्टी पद्धत स्कील नैपुण्या टूल पिस्टम పద్దతి యొక్క ఇది దట్ వర్క్ టుగెదర్ టు హెల్ప్ యూ గెట్ మోర్ వాల్యూ ఔట్ ఆఫ్ యువర్ టైం సమయాన్ని సద్వినియోగపరచుకోవటం వల్ల రావాల్సిన లాభం ఏమిటో తెలియపరిచేందుకు ఉద్దేశించబడినటువంటిది విత్ ది ఇంప్రూవ్ విత్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంప్రూవింగ్ ది క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ మీ జీవితంలో ఉన్నటువంటి ఒక నాణ్యత ఒక తృప్తి ఒక ఆనందం ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం మెరుగుపరచడానికి లైఫ్ ఇజ్ ఈక్వల్ టు టైం కాబట్టి టైం ని సద్వినియోగం చేస్తే అంటే టైం మేనేజ్మెంట్ నేర్చుకుంటే లైఫ్ మేనేజ్మెంట్ లాభం లైఫ్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ఏదో మీకు నలబై పాయింట్స్ ఆనందంగా ఉందనుకోండి అది యాభై అవుతుంది యాబై అవుతుంది అసలు పట్టించుకోకపోతే నలబై ఎనిమిది నలబై ఐదు నలబై ఐదు నలబై రెండుకి నలబై పెంచుకుంటారో పెంచుకోర మీ ఇష్టం గానీ కనీసం పడిపోకుండా ఉండేటట్టు మాత్రం మనం జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉంది ఇట్స్ ఎ బ్రాడ్ సబ్జెక్ట్ దట్ కవర్స్ మెనీ డిఫరెంట్ ఏరియాస్ ఫ్రమ్ డే టు డే యాక్టివిటీస్ అండ్ ఈజ్ లింక్డ్ టు అవర్ కోర్ట్ మన యొక్క లక్ష్యం జీవిత యొక్క లక్ష్యం ఏమిటి లేక ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం యొక్క లక్ష్యం ఏమిటి లేక నేను మా పిల్లల్ని ఇలా చేస్తే అలా అయితే నా జీవితంలో నేను డాక్టర్ చేయదలుచుకున్నాను ఇంజనీర్ చేయదలుచుకున్నాను యు హావ్ ఎన్ ఏ గోల్ లేకపోతే చదివితే చదివినా లేకపోతే లేదు సార్ ఎందుకు సార్ టెన్షన్ పడతావు అయిపోయింది నీకు అర్థమైందా ఎందుకు సార్ టెన్షన్ పడతావు దేవుడు ఒకసారి అదృష్టం రాశాడు సార్ ఏదైతే అది అవుతుంది సార్ హోంవర్క్ చేసావని అడగాల సార్ నీకు అర్థం అవుతుందా కెన్ యూ బిక రెస్పాన్సిబుల్ అండ్ ఎక్స్పెక్ట్ పాజిటివ్ రిజల్ట్స్ ఇన్ లైఫ్ యూ కాంట్ సో యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ సో లక్ష్యం అనేటువంటిది మనకు అర్థం కావాలి ఫైవ్ మెయిన్ ఆస్పెక్ట్స్ ఏమిటంటే ప్లానింగ్ అండ్ గోల్ సెట్టింగ్ ప్రణాళికా రచన కార్యక్రమ రచన ప్రణాళిక గోల్ సెట్టింగ్ అంటే లక్ష్యాలను నిర్దేశించుకోవటం మేనేజింగ్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవు చక్కగా నీ సమయాన్ని నీ రిసోర్సెస్ ని వాడుకుని వినియోగపరచుకోవటం ఏది మన ఎఫెక్టివ్ పర్సనల్ ఎఫెక్టివ్నెస్ లో కొంచెం మళ్లీ కవర్ అవుతుంది మేనేజింగ్ యువర్ టైం మీ సమయాన్ని సద్వినియోగపరచుకోవటం డీలింగ్ విత్ అదర్ పీపుల్ ఇతరులతో వ్యవహారాలని సత్సంబంధాలని కలిగి ఉండటం getting results. అది ఫైనల్ పర్పస్ ఆఫ్ ఆల్ దీస్ ఫోర్ థింగ్స్ ఎక్సెప్ట్రా ఎక్స్పెరిమెంట్ దట్ ఆస్ సమ్మర్ ఫస్ట్ అండ్ దెన్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్ చూద్దాం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మళ్లీ నేను కొందరిని అడుగుతాను అడిగిన దానికి సమాధానం చెప్పండి ద పర్పస్ ఆఫ్ ది సెషన్ ఆన్ టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ టు హెల్ప్ అస్ టు డూ మోర్ ఇన్ ది టైం వీ హ్యావ్ సో దట్ వీ క్యాన్ హ్యావ్ మోర్ ఆఫ్ ద లైఫ్ వీ వాంట్ అండ్ లీవ్ మోర్ ఎందుకీ సెషన్ టైం మేనేజ్మెంట్ మీద అందరికదే ఇరవై నాలుగు గంటలు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ లేవు ముసలాడి ఏం చేసుకుంటారు జీవితాన్ని పుట్టిన పసుపాప ఏం చేస్తుంది ఏం ఏదేడుతుంటుంది నిద్రపోతూ ఉంటుంది మరి వాళ్లకు ఇరవై గంటలే నాకు ఇరవై గంటలే మీకు ఇరవై గంటలే పని లేని వాడికి ఇరవై గంటలే ఉద్యోగం చేస్తున్న వాడికి ఇరవై గంటలే పదవి విరమణ చేసిన వాడికి ఇరవై గంటలే ఇంకా వెతుక్కుంటున్న వాడికి కూడా ఇరవై గంటలే దేవుడు అక్కడ ఎంత చక్కని సోషలిస్ట్ తెలుసా మీకు ఎవరికి ఎక్కువ టైం ఇవ్వాలి ఎవరికి తక్కువ టైం ఇవ్వాలి సమయాన్ని సద్వినియోగపరుచుకునేటువంటి సామర్థ్యంలో మాత్రం ఆ తెలివితేటల్లో ఆ స్పూర్తి ఆ స్పృహలో ఆ ప్రేరణలో వ్యత్యాసాలు ఇచ్చాడు ఒకడు గుర్రంలాగా పరిగెత్తాడు ఒకడు ఏదో ఏదో పోని చిరుతపుల్లా పరిగెత్తాడు ఒకడు జింకలా పరిగెత్తాడు అందుకే ఇందాక చెప్పాను పరుగు పరుగు పరుగు పరుగు పందెంలో అని చెప్పని టైం మేనేజ్మెంట్ ఈజ్ అబౌట్ ఫైండింగ్ టైం ఫర్ ది రైట్ థింగ్స్ which becomes possible only when we know realize and practice saying no to inconsequential things ye di pradhana maina avasarama aina pramukha maina prabhavantamaina atuvanti panulo daniki yes chepatam evi category ki chandra atuvanti panulo daniki no chepatam oddu kaadu cheyenu kodadu an chepatamalla niku samaya yokka viluva telisi aa telisina samayanni sadhijo garchukune atuvanti lakshadaniki <laughs> yerpadutundi కొంచెం ముందుకెళ్తూ ఉంటే అర్థమవుతుంది ఇక్కడే నేను ఉదాహరణలు ఇస్తూ ఉంటే రెండు గంటలు దీనికి చావదు ఓకే డూ యూ లైక్ టు హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా అవర్ నాకాస్త మీలో ధైర్యవంతుడు ఒకరు కావాలండి గుడ్ రానరా ఇక్కడ నేనేం ఇబ్బంది పెట్టాను లేదా ఇబ్బంది పెట్టాలని కోరుకుంటే ప్రయత్నం చేస్తాను బట్ దట్స్ నాట్ మై ఆబ్జెక్ట్ ఏం పేరు ఆర్వి భాస్కర్ ఏం చదివారు ఎక్కడి నుంచి డిప్లొమా ఇన్ కంప్యూటర్ డిగ్రీ బీకాలో ఏ కాలేజ్ ఆయన ఏసీ కాలేజ్ అన్నారు మీరు కేబిఎన్ కాలేజా ఏ కాలేజ్ ఈ కాలేజ్ యూనివర్సిటీ అంటే ఏంటోని కాలేజ్ అండి కాలేజ్ పేరు హిందూ కాలేజ్ చెప్పరే ఏ అదేదో సిగ్గుబోర్డు దోళ్ళు అంటే అనకాపల్లి అమ్మ ఏఎమ్ కాలేదు అమ్మాయిలు కాలేదు అన్నట్టు మాట్లాడతారు ఏంటండి ఎందుకు కాలేదని చెప్పి గర్వంగా చెప్పుకోవాలి చరిత్ర ఉన్నటువంటి కాలేజ్ చదివారు రైట్ నాయనా మీరు చదివారు ఉద్యోగం వచ్చింది చక్కగా పనిచేసుకుంటున్నారు ఆనందంగా ఉన్నారు అప్పుడప్పుడు అంటే వీరికే కాదండి నేను ఆయనతో మాట్లాడుతున్నారు మీతో మాట్లాడటం లేదని అనుకోకండి ఒక షాక్ ఒక ఎక్స్క్యూజ్ ఫర్ మీ అంతే అవునా ఇంకొక గంట ఉంటే బాగుండి అనిపిస్తుంది ఎన్నిసార్లు అనిపించింది చాలా సార్లు ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి అనిపించింది సార్ లేదు సార్ కొన్ని సందర్భాల్లో బెటర్ అది సార్ ఆ వ్యక్తి ఆ వ్యక్తి సంఘటన అసలు జీవితంలో ఇరవై నాలుగు గంటల్లో ఎంత చేద్దాం అనుకుంటున్నాను ఎంత ఉత్సాహం ఉంది నాకు ఏమిటిది ఒక్క తక్కువైపోయింది ఇంకొక గంట ఉంటే బాగుండు రోజుకి ఇరవై ఐదు గంటలుంటే బాగుండు అని అనిపించిందా టైం అనిపించింది కదా వండర్ఫుల్ ఇప్పుడు మీకు ఇరవై గంట కావాలా కావాలి నా దగ్గర లేదు నాగేదో దారిలో వస్తూ ఉంటే నక్కంతట్టు దేవుడికి కనబడ్డాడు నమ్మద్దు చెప్తున్నా దేవుడికి కనబడి విశ్వనాథం ఒక్క వ్యక్తికి ఒక్క గంట నీవు ఎక్స్ట్రా క్రియేట్ చేసేటువంటి అవకాశం నీకు ఇస్తాను సద్వినియోగపరచు అన్నాడు అందుకే ధైర్యవంతులు ఎవరైనా అమ్మ మీకు అర్థమైంది కదా మీకొక్కరికే నేను ఒక్క గంట ఎక్స్ట్రా ఇచ్చే సామర్థ్యం నాకుంది కావాలా ఒకర్ఫుల్ మీకు కావాలని చెప్పి మీరు తేల్చారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏం చేయాలో చూద్దాం వాట్ వుడ్ యూ లైక్ టు డూ ఇఫ్ గాడ్ గేవ్ యూ వన్ ఎక్స్ట్రా అవర్ ఏ డే సెవెన్ టు ఎయిట్ ఏఎం అంటే రేపు పొద్దున మీరు లేచేసరికి ఏడవుతుంది కదా ఏడైన తర్వాత ఏమవుతుంది ఎమ్మెదిగా ఎందుకు ఎం బ్యాక్ ఏమవ్వాలి ఎయిట్ వన్ ఎయిట్ టు ఎయిట్ త్రీ అయి ఆయన అవ్వాలి అబే ఏడు దగ్గర ఆగిపోతుంది గడియారం ఇందాక నేను యూ క్యాన్ యూ ఫాస్ట్ ఫార్వర్డ్ క్యాన్ యూ రీవైండ్ క్యాన్ యూ స్టాప్ అన్న ఈయన కేసులో రేపు గడివారం ఎంధరే మళ్ళీ ఏడుకెళ్లిపోతుంది ఏడుకెళ్లిపోయి మళ్ళీ ఏడు ఒకటి ఏడు రెండు ఏడు మూడు 4 నాలుగది మళ్ళీ ఎనిమిది వేళతుంది ఆ తర్వాత ఇలా ఒక గంట డబుల్ యాక్షన్ చేయటం వల్ల ఏమవుతుంది ఒక గంట ఎక్స్ట్రా వస్తుంది కదా ఇరవై ఐదు గంటలు ఏర్పడతాయి అదే కదా ఈ క్వశ్చన్ ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ఇప్పుడు మీరు మీకు ఇచ్చే ఒక్క ఎక్స్ట్రా గంటలో ఏం చేస్తారో నాకు చెప్పండి గట్టిగా చెప్పండి వీళ్ళందరికీ వినబడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకున్న బిజినెస్ కాంట్రాక్ట్ లో మన డిస్ట్రిబ్యూటర్స్ డీలర్స్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర నుంచి నేను అమౌంట్ సమ్ అమౌంట్ ఏబిఏస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఇది ఒక కంపెనీ కింద వర్క్ చేస్తున్నాం కాబట్టి సభ తెలు చేస్తే కష్టం కదా నాకున్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ అంటే మార్చుకోవడానికి నేను ఒక్కరోజు సంగతి కాదండి ప్రతిరోజు గంట ఎక్స్ట్రా ఇస్తావు అంటే వన్ అవర్ ఆన్ వన్ సింగిల్ డే అన్లా వన్ అవర్ పర్ డే అంటే ప్రతిరోజు మీకు ఇరవై నాలుగు వదులు ఇరవై ఐదు గంటలు అని చెప్పారు అంటే కంపెనీకి అంటే నేను ఎక్కడైతే వర్క్ చేస్తున్నానో అర్థమైపోయింది నెక్స్ట్ పాయింట్ చెప్పండి ఓకే అండ్ సెకండ్ థర్టీ మినిట్స్ లో ఓ టెన్ నా ఫ్యామిలీ కోసం ఉపయోగించుకుంటాను సార్ నెక్స్ట్ ట్వంటీ మినిట్స్ ఉంది రిలేషన్షిప్ కి ఉపయోగిస్తాను ఇంకో టెన్ టెన్ మినిట్స్ రిలేషన్షిప్ ఫ్యామిలీ టైప్ ఆల్రెడీ ఇంకో టెన్ మినిట్స్ రిలేషన్షిప్ అంటే జస్ట్ నా ఫ్రెండ్స్ కావచ్చు పోలీస్ కావచ్చు లేదా మానవ సంబంధాలు ఇంకో టెన్ మినిట్స్ ఉందండి అవి చాలా ఆ టెన్ మినిట్స్ చాలా విలువైంది ఒక్క నిమిషం అది కాదు మీరు మాకు చెప్పక్కర్లేదు కానీ పది నిమిషాలు మీ పర్సనల్ పనులు మీరు చేస్తూ ప్రముఖంగా మీరు కొంచెం మంచి వ్యక్తిగా మారేందుకు ఆ పది నిమిషాలు వాడుకుంటారని చెప్పి నాకు అనిపిస్తోంది అది చెప్పొచ్చు కదా నా వీపు నేను కోరుకుంటాను ఏం చెప్తా వీపు కోళ్ళు ఊరుకోరు బాగుంది ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ ఇప్పుడు మనం ఒక చిన్న ప్రయోగం చేస్తున్నాం రోజుకున్న ఇరవై నాలుగు గంటల్ని గనక ఒక గంట ఎక్స్ట్రా గనక దేవుడు అనుగ్రహిస్తే అవునా అరగంట ఉప్పు తింటున్నందువల్ల ఈ కంపెనీకి వాడుతాను పది నిమిషాలు కుటుంబానికి వాడుతాను పది నిమిషాలు స్నేహితులతో ఇతరత్రులతో పక్కింటి వాళ్లతో కబులు చెప్పి మానవ సంబంధాల గురించి నేను వాడుతాను ఓ పది నిమిషాలు నా వాడుకుంటాను అని ఆయన ఏమిటది త్రీ ఈస్టు వన్ ఆఫ్ ద టైం అవునా త్రీ బై సిక్స్ వన్ బై సిక్స్ వన్ బై సిక్స్ వన్ బై సిక్స్ అని చెప్పాడు బాగుంది నేను కన్ఫ్యూజ్ చేయటం లేదు కానీ ఇది పట్టుకోండి ఏ కారణం చేతన్నా చూడు అయినా నువ్వు ఒక ఎక్స్ట్రా అవర్ వస్తే ఏం చేయగలుగుతావు చెప్పావు మరి వాట్ వుడ్ యూ నాట్ డూ ఇఫ్ గాడ్ గేవ్ యూ వన్ లెస్ అవర్ ఏ డే చప్పట్లో దుయం విషయం విన్నాక చప్పట్లు కొట్టాలి అర్థం కాకుండా చప్పట్లు కొట్టాలేం కొట్టుడు ఇప్పుడు మీకు ఇరవై నాలుగు విషయం అంటే అందరికి అర్థం కావాలి ఇరవై నాలుగు గంటలున్నాయి ఈ ఇరవై నాలుగు గంటలు నేనేం చేస్తున్నానంటే చూడ్నైనా నువ్వు చాలా తెలియగల వాడివి కంప్యూటర్ కూడా చదువుకున్నావు నువ్వు హిందూ కాలేజ్ గుంటూరు నుంచి వచ్చావు అందుకే నీకు స్పెషల్ స్పెషల్ స్పెషల్ ఛాలెంజ్ ఏమిటి తెలిసినా ఇరవై మూడు గంటలేముంటాయి పొద్దు నుంచి ఓ గంట నీకుండదు ఓ గంట మాయమైపోతుంది అంటే సిక్స్ ఫిఫ్టీ నైన్ తర్వాత ఏం రావాలి సెవెన్ రావాలి దాని మనీ ఎయిట్కి జంప్ అవుతుంది మీకు అర్థమైంది కదా గంట మాయమైపోవడం అంటే ఎయిట్ మీ రోజు ఎనిమిది గంటలకు బయలుదేరుతూ తొమ్మిది గంటలకు ఆఫీస్కు వెళ్ళి హడావిడిలో ఉంటారు అనుకోండి ఏడు గంటలకు మీరు బయలుదేరుతారు పరోక్షంగా మనకు అర్థమయ్యేటట్టు బట్ ఎయిట్ ఓ క్లాక్ యూఆర్ స్టార్టింగ్ అని మీకు అర్థమైంది కదా ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే రోజు మీరు మామూలుగా చేసేదానికి ఇందాక గంట ఎక్కువ దొరికినప్పుడు అదనంగా చేస్తానని ఎలా ఆలోచించి చెప్పారో అలానే ఇప్పుడు రోజుకు గంట కనుక కుదించబడినట్టయితే ఎక్కడెక్కడ ఏ ఏ సమయాన్ని మీరు మిగిలిస్తారు ప్రశ్నార్థమైందా చెప్పండి సార్ ఇందా చెప్పినట్టే చెప్పేసి లెక్కలు ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఇరవై మూడు అయితే మైనస్ టూ అవుతుందా మైనస్ వన్ అని చెప్పిన టూ సార్ ఇప్పుడు ఇఫ్ ట్వంటీ ఫోర్ బికమ్ ట్వంటీ ఫైవ్ దెన్ ట్వంటీ త్రీ మైనస్ టూ బట్ స్టాండర్డ్ ట్వంటీ ఫోర్ బికమింగ్ ట్వంటీ త్రీ ఇది ఓన్లీ మైనస్ వన్ ఇట్స్ 2 మైనస్ టూ టూ చూడండి నేను గనక మీకు ఇచ్చి ఉంటే ఇఫండ్ కన్ను ఇంకా నేను అగ్రిమెంట్ సంతకం పెట్టాలా మీకు అర్థమైందా ఇంకా నేను అగ్రిమెంట్ సంతకం పెట్టలేదు ప్రశ్న ఎప్పుడు కూడా హైపోతెటికల్ సిచ్యువేషన్ లో వీ మస్ట్ అలౌ ది లాజిక్ దో ఇట్ మై అపియర్ ఇన్ లాజికల్ టు కంటిన్యూ టు లీడర్ టు ది గోల్ ఇప్పుడు మనం ఒక పర్టికులర్ పర్పస్ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి జూన్ నెల నుంచి ఫిబ్రవరి వరకు సమయం వృధా చేసుకున్న కుర్రాడు మార్చిలో ఇంకో రెండు గంటలుంటే బాగుం ఇంకో గంట ఉంటే బాగుండు అని అనుకుంటాడు మీకు అర్థమైందా పెద్దతర పెద్ద వయస్సు వచ్చినప్పటికీ ఇంకా ఆ చిన్న బుద్ధులు పోలా మనకి ఆ తర్వాత చెప్తాను అది సార్ మీకు ఒక గంట కత్తిరేసామండి అందరికి ఇరవై నాలుగు మీకు మాత్రం ఇరవై మూడు నాకేటంటే ఒక్క నిమిషం ఎందుకు షాక్ మనకు టైం లేక చెప్పా కదా సార్ నేను గంట ఎక్స్ట్రా దొరికితే ముప్పై నిమిషాలు కంపెనీకి పది నిమిషాలు కుటుంబానికి పది నిమిషాలు మానవ సంబంధాలకి పది నిమిషాలు వ్యక్తిగత అభివృద్దికి అని మీరు ఎలా ఈక్వేషన్ బ్రీఫ్గా చెప్పారో అదేవిధంగా బ్రీఫ్గా అరవై నిమిషాలు కత్తిరేసినప్పుడు ఎక్కడెక్కడ ఏమేం మిగిలిస్తారో దయచేసి చెప్పండి బ్రీఫ్గా అంతగా తొద్దు సార్ తీసుకుంటానండి ముప్పై నిమిషాలు రైట్ ఇంకా బయట డబ్బాలు కుడతాం కదా ఎక్కువ గొప్పాలు బయట కొట్టండి బయటకు అంటే అందులో తీసుకుంటాం కుదరండి అరవై నేను చింది మీకు అరవై తగ్గించుకోమన్నాను అంతకన్నా ఎక్కువ ఎక్కడ కుదురుస్తాను అదే అందుకే అన్నా ఇంక ఇంతకన్నా తగ్గించుకోవడానికి ఇంకేం వద్దు లెక్కకు లెక్క బ్యాలెన్స్ షీట్ ట్యారీ అయిపోయింది కదా ఎక్కడో ముప్పై రాయండి గాసిప్పు గప్పాలు గప్చిప్పులో ఏదో మినిస్టర్ రాయండి గాసిప్పు లేదు గప్పాలని తెలుగులో రాయండి గప్పా ఇంగ్లీష్ చేయండి ఏం ఎవడో ఒక కొత్త పదాలు సృష్టించకపోతే భాష ఎట్లా అభివృద్ది చెందుతుంది థ్యాంక్స్ ఇంకొక నిమిషం మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టి నవ్ దట్ యుర్ ఔట్ స్టాండింగ్ ఐ వుడ్ ఆస్క్యూ టు హన్ సిట్ యూనివర్సిటీ ప్లీజ్ వెయిట్ రబ్బర్ బ్యాండ్ గుంజితే సాగుతుంది వదిలేస్తే మళ్లీ స్వస్వ రూపానికి ఇరవై గంటలు గంటలున్నప్పుడు ఒక పద్దతిలో జీవితాన్ని జీవించటం అలవాటైంది నీకు ఇరవై ఐదో గంట ఇస్తాయనా అన్నప్పుడు సార్ కొన్ని పనులు నేను చేద్దామని చాలా కాలంగా ఉబలాటంగా ఉంది కంపెనీకి ఇంకోచం ఎక్కువ పని చేద్దామని ఓ ముప్పై నిమిషాలు కంపెనీకి ఇస్తాను సార్ కుటుంబంతో నేను చాలా బిజీగా ఉండి అమ్మాయిని భార్యని కూతుర్ని కొడుకుని పలకరించలేకపోతున్నాను వాళ్లకు పది నిమిషాలు కేటాయిస్తాను పొద్దున్నే వెళ్ళిపోయి ఎప్పుడో రాత్రోస్తున్నందుకు చుట్టుపక్కల వాడితో ఎవరితోనూ చిరునవ్వులు పలకరింపులు లేకుండా పోయాయి వాళ్లకు పది నిమిషాలు ఇస్తాను మరి వన్ సిక్స్త్ ఓ పది నిమిషాలు నా కోసం పూజను సంగీతము ఏదో నా కోసం నేను ఖర్చు పెడతాను సార్ ఇది నా అరవై నిమిషాలు నేను అదనంగా వాడుకునే లెక్క అని చెప్పాడు మీకు అర్థమైంది కదా పాయింట్ నెంబర్ టూ లేదు నైనా అరవై నిమిషాలు కట్ చేస్తున్నాను అప్పుడు ఆయన ఏం చేశాడు సార్ ముప్పై నిమిషాల పాటు నేను నిద్రలో కోతబెట్టుకుంటారు ఊరికి అడుతున్నాను సార్ పబ్లిక్ గా వీలైతే చెప్పండి లేకపోతే లేదు రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతారు నైన్ టు ఫోర్ ఫిఫ్టీ అంటే మూడు నాలుగు ఏడు గంటల పదిహేను నిమిషాలు నిద్రపోతున్నారు మీరు శుభం మీకు నిద్రపడుతోంది చాలా మంది నిద్ర పట్టదు ఇప్పుడు రాజనాథన్ రెడ్డి గారి నిద్ర పడుతుందా పక్కదండి మీకు ఏమన్నా అర్థమైందా అసలు ఈ బుద్ధి ఎందుకు వచ్చింది ఇలా ఎందుకు చేశాను పోతే పో ఐదు కోట్లు ఇస్తాను బెయిల్కి ఎందుకు ఒప్పుకున్నా అది బయటపడడం బెయిల్ రావడం లేదు లేకపోతే బెయిల్ అన్నా వచ్చిండేది నాకు అసలు కేసంగా తర్వాత చూసుకుందాం నిద్ర పడతా అండి వాళ్ళకి మీకు దేవుదాయ వల్ల ఏడు గంటల పదిహేను నిమిషాలు ఇప్పుడు ఇంత అర్జెంట్ గా రివైజ్డ్ బడ్జెట్ వేశారు పోలండి ఏడు గంటలు ఏడు పావు కాబోతే ఏడు గంటలు డోంట్ వరీ డోంట్ వరీ డోంట్ వరీ రోజు కరెక్ట్గా గడియారం టంగ్ అంటే నిద్రపోతామా మనం ఒకసారి మంచం మీద పడుకుంటే పావు గంట వరకు నిద్ర రాదు ఒకసారి అరగంట ముందే కళ్ళు మూతలు పడతాయి ఊరికే ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పేసి మన రామచంద్రమూర్తి గారు నిలుచున్నారు టీ వచ్చేసిందని చెప్పారు మీ అందరికీ నిద్రావస్థలో ఉన్నట్టున్నారు భక్తులు లేదు కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆయన ఏం చేశారంటే మళ్లీ జాగ్రత్తగా ఆలోచించారు ఇరవై గంటలు ఇరవై గంటలు అయ్యే దురదృష్టకర పరిస్థితి గనకొచ్చినట్టయితే నేనేం చేస్తానని తెలుసా నిద్రకు కేటాయించిన సమయంలో అవునా ఒక అరగంట మిగిలిస్తాం ఇతరులతో అనవసరపు కాలక్షేప కబుర్లు ఏవైతే ఉన్నాయో అందులో ఇంకొక అరగంట మిగిలిస్తాను అలా ఐ డోంట్ మైండ్ ఈవెన్ ఇఫ్ ఫ్రం టుమారో హ్యావ్ ఓన్లీ ట్వంటీ అవర్స్ అండ్ నాట్వంటీ అవర్స్ అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు క్లియర్ ఆయన ఎక్కడ తగ్గిస్తారో ఎక్కడ పెంపు చేస్తారో ఆయన పర్సనల్ లైఫ్ పర్సనల్ స్టైల్ ఇది మీ అందరికీ అన్వయించుకోండి అంటే ఒక వన్ అవర్ ఎక్స్ట్రా ఇస్తే మీరేం చేస్తారు వన్ అవర్ కట్ చేస్తే మీరేం చేస్తారు అని ఎవరికి వాళ్లు ఈవినింగ్ ఫైవ్ క్లాక్ అయిపోయాక ఇఫ్ వన్ మోర్ అవర్ ఇస్ అవైలబుల్ ఇఫ్ వన్ లెస్ అవర్ ఇస్ అవైలబుల్ అని చెప్పని వేసుకుంటా ఇప్పుడు నేను మీకు చెప్పేటువంటిది ఏంటంటే జాబ్స్ వీ లవ్ టు డూ మనం వేటిని ప్రేమిస్తామో దానికి గంటని అదనంగా ముప్పై పది పది పది నిమిషాలని చెప్పని ఆయన కేటాయిస్తా అన్నాడు జాబ్స్ విల్ నీడ్ టు డూ తప్పనిసరిజానికి నిద్ర కావాలి కాకపోతే ఏడున ఆరున్నర చేయొచ్చు ఆరు చేయొచ్చు అని తప్ప నిద్రపోవద్దాయా కంపెనీకి నీకు పదింతలు జీతం ఇస్తాన ఒక్కరోజు కూడా పని చేయను సార్ అంటాడు ఆయన పదింతలు జీతం నిద్రపోవద్దు గారుండగా నిద్రపోకుండా ఉండగా నీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే చాలా సింపుల్ ఈక్వేషన్ అండి ట్వంటీ ఫైవ్ ఈజ్ నథింగ్ బట్ ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ 23 త్రీ ఇజ్ నథింగ్ బట్ ట్వంటీ 1. మైనస్ వన్ ఇది మనకు తెలుసు నిజానికి ఇప్పుడు ఎక్కడ సేవ్ చేద్దామని మీరు అనుకుంటున్నారో అది సేవ్ చేస్తే నీకు ఆ ఇరవై ఏదో గంట కన్ఫ్యూజ్ చేశాను ఓ సంవత్సరం తర్వాత మీరు నాకు ఫోన్ చేసి సార్ ఈ సెషన్ వల్ల మిగిలిన వాళ్లకు ఎంత లాభమో నాకు తెలియదు గాని నాకు సంబంధించినంత వటుకు ఆ టెన్ టు ఫైవ్ ఏడు గంటలపాటు నేను నిద్రపోతున్నది ఈ పొద్దున్న నా సెల్ ఫోన్లో అలారం పెట్టుకుని నేను సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ నిద్రపోవటానికి ప్రయత్నం చేస్తా హాఫ్ అవర్ అక్కడ మిగిలిస్తున్నాను సార్ ఎక్కడెక్కడ ఎవరెవరితో రోజు ఊరికే కూచుని పది నిమిషాలలో బుగించవలసిన కాఫీని ఇరవై ఐదు నిమిషాలు కాఫీ తాగుతూ మనం కబులు చెప్పామే లేక లంచ్ లేక ఏదో ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా అక్కడికి వన్అర్ ఐ గా ఎక్సట్రా అండ్ వన్ అవర్ ఐఎమ్ యూజింగ్ వేరీ ఐ వాంటెడ్ యూజ్ ఇందాక మీరు చెప్పిన ముప్పై నిమిషాల కంపెనీకి పది నిమిషాల ఫ్యామిలీ పది నిమిషాలు ఫ్రెండ్స్ రిలేషన్షిప్స్ పది నిమిషాలు కనుక వాడుకుంటే ఏం జరుగుతుంది టీ బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం తొందరగా ఎయిట్ మినిట్స్ తిరిగి రావాలి